ప్రార్థన చేసి సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మహోనతులు దేవ మహిమ స్వరూపకు తండ్రి పరిశుద్ధిగా నీకు ఇస్తున్న స్తోత్రం అయినా గొప్ప దేవ నీ గడిచిన కాలంతో ప్రభా సురక్షితంగా కాపాడి నీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకునే ప్రభా మమ్మల్ని సజీవతను నిలబెట్టుకున్నారనైనా నివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో మీకు వినికి మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా దాన్ని బట్టి నీకే కృతజ్ఞతను అర్పించుకుంటాం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగుయ ప్రవాదే కాల సమయంలో ప్రభా నైనా ఆయన మీకు సైనిగ్ఞానం ఇచ్చిన ప్రభావం సృతి ప్రార్థించకు ప్రవా నా తను ఇచ్చిన ఇచ్చిన సమయాన్ని బట్టి నీకున్నాను ప్రభావాన్ని ఎంతో మంది చూడలేకపోయిన మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారనైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభావా నేను శృతించే బాధ్యత మీరు మాకు అనుగ్రహించినందుక నీకున్నాను ప్రభావాయినా మీరే ప్రభావా తను యొక్క అరగంతుల్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించమని ప్రార్థిస్తామైనా పరశుధాయించారు మనందరూ నూతన మీరు అభిషేకించి ప్రభావా కింద మాట్లాడాలని ప్రభావం అని ప్రతి పాటలు మహింపందని వేసే ప్రభావ ఇక అరవై మహి పను అని ప్రార్థిస్తున్నాయి రాని బిడ్డని త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ దేవత దేవ మీరే గొప్ప విషయం కలిగించి ఈ నామాన్ని మేమే పరిశుద్ధ నామం మనం ప్రార్థించుకున్నాం తండ్రి ఆ మెయిన్ సరే ఒక పాట మనం పాడుకుందాము ఈ పాట మొన్న ఒక దాంట్లో చూసి నేను నేర్చుకున్నాను ఈ పాట చిన్నగా పాట పాడదు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట భువియందు జీవీత యాత్రలో సాగి వచ్చి తిని సాగి వచ్చి తిని వరకు నాకు తోడయ్యింది ఇంత వరకు నాకు తోడయ్యింది ఎదిలే జరువై ఉన్న నాయసు ప్రభువా జరువయున్న నాయసు ప్రభువా నా రక్షణ కర్తవు నీ వైతివి నా రక్షణ కర్తవు నీ వైతివి ఉంది తినే నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్టై విందు గాలి తుఫానులలో నుండి నుండి వచ్చి అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరక్కల చాటు నా నను దాచుమయ్యా నీరక్కల చాటు నా నను దాచుమయ్యా నీవే నీవేనా ఆశ్రయదుర్గమైతీవి ఉంది తిని నేను ప్రభువాణి నుండి ప్రతి శ్రేష్ట భువియందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట భువియందు కష్ట దుఃఖంగులు నాకు కలుగా కష్ట దుఃఖంగోలు నాకు కనుగగా నను చేరదీసి ఓ దాచేతి నను చేరా ఓ దాచేతి భయభీతి నిరాశయందున్న ప్రభువా భయభీతి నిరాశయందున్న ప్రభువా బహుగా ధైర్యంగూ నాకిచ్చితి బహుగా ధైర్యం ను నాకే చింది నైను ప్రభువాని నుంది ప్రతిశ్రేష్టై వి నీ భువియందు నేను ప్రభువాని నుంది ప్రతిశ్రేష్టై వి నీ నీ ప్రేమ చేతన్యుదనైతి నీ ప్రేమ చేతను కృతజ్ఞస్తుతులు చెల్లించెదను కృతజ్ఞస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షలయందున్న ప్రభువా కష్ట పరీక్షలయందున్న ప్రభువా జయ జీవితము నాకు నేర్పితి జయ జీవితము నాకు పీథివీ కుందీతిని ప్రభువాణి నుంది ప్రతిశ్రేష్ట ఉంది తి నేను ప్రభువాణి నుంది ప్రతిశ్రేష్ట భువియందు పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్ముఖం కలిగిన మన ప్రియ పనులకు తండ్రి నామాలికలు ప్రభావరాధన ప్రభా ప్రార్థనతో పాటలతో ప్రభా ఇప్పటివరకు ప్రభుత్వ అయా వాక్యాన్ని మేము చెప్పబోతుండగా అయా మీరు మాతో ఉండండి ఆయా వాక్యం ద్వారా మా జీవితాన్ని మార్చండి అయా మా జీవితాలను సరిచేయండి జాగ్రత్తగా గ్రహించడానికి అయ్యా వినడానికి మా హృదయంలో దాకి పెట్టుకోవడానికి మీకు గ్రహించాలి దేవాక్యాన్ని చెప్పబోతుండగా ప్రభా అయా మీ మాట ప్రభా నా నోట నుంచండి ప్రభా మీరే మాట్లాడే దేవుడు అయి ఉండగా ప్రభా అయ్యా మళ్ళీ ముఖ్యంగా మనం ఈ వాక్యం ద్వారా పోషించి బలపరచమని ఏసారిస్తుందంటారు ఆమెకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చూద్దాం ఏకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చూద్దాం మీరు భూమి మీద సుఖముగా జీవించే భోగాసక్తులై ఒక దిన మీ హృదయములను పోషించుకుంటే చూడండి ఇది ఈ మాట దేని గురించి రాసిపెట్టింది ఈ వాటి అంటే ఈ ఐదవ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలోనే దీన్ని ధనవంతుడి గురించి చెప్పబడింది అయితే ఇది శారీరకంగా దేవుడు దీన్ని మనం ఆధ్యాత్మికంగా కాస్త దీన్ని గ్రహిస్తే ఈ భోగాసక్తు భోగా భోగాసక్తులై భూమి మీద సుఖాన్ని ఎవరు అనుభవిస్తున్నారు అని అంటే ఇది ఫిజికల్ గా చూసుకుంటే ధనవంతులే కానీ స్పిరిచువల్ గా కూడా చూసుకుంటే కాస్త ఇది క్రైస్తవ సంఘాలు ఈ రోజు ఏ రీతిగా ఉన్నది అనే దాని గురించి చెప్తుందని ఎందుకంటే ఈ రోజు సుఖానుభవమే కోరుకుంటున్నారు దేవుడు యేసు ముఖ్యంగా ఈ రోజు ఆయన చేసిన స్వార్థ పరిచయ చేసిన దినాలలో స్వార్థను ఆయన ప్రకటించిన దినాలలో యన ఏమి సహాయంతో ఒక చోట నుంచి ఒక చోటకి ఒకచోట నుంచి ఇంకో చోటకి వెళుతూ ప్రయాసపడి స్వార్థను ప్రకటించారు అనే విషయాన్ని మనకి చెప్పలేదు కాని ఖచ్చితంగా ఆయన చాలా కష్టపడే శ్రమతో కూర్చు శ్రమతో కూడుకున్నదయ్యే ఆయన పనిచేస్తుంటారు ఎక్కడ కానాన్ గాని నజరీత్ గానీ గలలియా గాని ఎటు సరే దేవుడు ఎక్కడికెళ్ళినా ఆయన ఏదో ఒక వాహనం ఆ రోజులు ఈ రోజుల్లో ఉన్నట్టు వాహనాలు అయితే లేవు సాదాసి దేవుడు తన జీవితాన్ని స్వార్థను సువార్థను పంచిపెట్టే విషయంలోను సువార్థను ప్రకటించే విషయంలోను మరి శిష్యులను తయారు విషయంలోను మరి ఆయన తినేదాంట్లో గాని తిరిగే గాని ప్రతి దాంట్లో కూడా ఒక మాదిరికరంగానే ఈ లోకానికి చూపించారు ఆయన ఏర్పరచుకుందు కూడా ఈ లోకంలో దేనికి పనికిరాని వారిలో గాని ధనవంతుల్ని డబ్బు ఉన్నవారిని కాదు అయితే ఈ పేదగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితిలో పేదగా ఉన్నవాడు ఆధ్యాత్మికంగా ఎదగాలి కాని ఈరోజు ఏమవుతుంది అని అంటే ఆర్థికంగా ఎదగడం అనేది జరుగుతుంది క్రైస్తవ సంఘాలు ఆధ్యాత్మిక స్థితిని పడిపోతున్నాయి ఆర్థికంగా ప్రతి బలపడుతూ ఉన్నారు ఎందుకు ఈ ధనానికి క్రైస్తవుడిగా ఎందుకు ధనాన్ని ప్రేమించకూడదు ఎందుకు ధనానికి అంత పెద్ద పీట వేయకూడదు ప్రత్యేకంగా మనం ఎందుకు సంపాదించుకోకూడదు అని అంటే ఈ ధనం దేవుడు ఎందుకని మనల్ని దీని గురించి దేవుడి వాక్యంలో హెచ్చరించాడు అని అంటే ఈ ధనం సంపాదించుకునే క్రమంలో మనకు తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి లక్షణాలు మనకు తెలిసి కానీ తెలియగాని డబ్బులు సంపాదించే క్రమంలో వస్తానే ఉంటాయి కానీ ఇవి అందరికీ రావు ఇవి అందరికీ కాదు జనరల్ గా మనం ఫిజికల్ గా కనుక చూస్తే దేవుని బిడ్డలు కాకుండా దేవుని బిడ్డలు కాని వైపు చూస్తే గనక వారిలో ధనం ఉంటే ఆహం ఉంటుంది వాళ్ళలో వాళ్ళలో భ్రష్టత్వం ఉంటుంది వాళ్ళలో పాపభరితమైనటువంటి జీవితం ఉంటుంది వాళ్ళల్లో మరణకరమైనటువంటి జీవితం ఉంటుంది కాని దేవుడు మనల్ని దాని నుంచి దూరపరిచాడు దాని నుంచి దేవుడు మనల్ని వేరుపరిచాడు ఎందుకు అని మనలో దేవుళ్ళు అహం లేదు దేవుళ్ళు భ్రస్తత్వం లేదు దేవుళ్ళు పాపభరితం లేదు దేవునికి మరణమూ లేదు జయించాడు మరణాన్ని జయించిన ఒక వ్యక్తి అలాంటి గొప్ప జీవితాన్ని అలాంటి గొప్ప లక్షణాన్ని అలాంటి గొప్ప ఎవరికీ లేనటువంటి ఆధిక్యతను క్రైస్తవులుగా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకందరికీ దేవుడు అనుగ్రహించాడు అయితే దేవుడులో ఈ గుణగుణాలు లేనప్పుడు మనలో ఎందుకు ఉండాలి దేవుని ధనం దేవుడు ధనాన్ని ప్రేమించినప్పుడు మనం ఎందుకు ధనాన్ని ప్రేమించాలి దేవుడు వాక్యంలో ఒక చెప్తాడు దేవునికిని సిరికిని ఎవడు కూడా దాసులుగా ఉండలేడు రెండింటి మీద రెండు పడల మీద ఎవడు కాలు వేయకూడదు అనే విషయాన్ని చెప్పాడు మనం ధనాన్ని కాపాడుకోవాలి ధనాన్ని సంపాదించుకోవాలి అని అంటే మనం ఆధ్యాత్మిక స్థితికి దూరపరచబడిన వారిని కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అని నేనంటే చూడండి ఐదు మళ్ళీ ఒకసారి చదువుకుందాం మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదిన మీ హృదయంలోను పోషించుకుంటుంది వదదిన ఇది కష్టకాలం ఇది దుర్దినం దేవుని రాకడా అతి సమీపంగా ఉన్న రోజులు అయినప్పటికీ దేవుని స్వార్తను ప్రకటించాలి అనేటువంటి దేవుని పరిచర్య చేయాలి అనేది దేవుని కోసం మనం పనిచేయాలి అనేది దేవుని పరిచయం చేయాలి అనేది దేవుని రాజ్యం కోసం నాలుగు ఆత్మలను కాపాడబ రక్షించాలి అనేది ఆ ద్వేయం పోయి ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అని వారి వారి బిజీ షెడ్యూల్లో బిజీ అయిపోయారు మన జీతం ఎవరి దగ్గర తెచ్చుకోవాలి అంటే మన జీతం దేవుని దగ్గర తెచ్చుకోవాలా పనిచేసిన వాడు జీతానికి అర్హుడు మనం దేవుని పరిచర్ చేస్తున్నాం దేవుని పనిచేస్తున్నాము మనకు జీతం ఇవ్వాల్సిన దేవుడే ఈ లోకంలో మనకేమీ లేకపోవచ్చు కానీ ఒక దినం వస్తుంది మనం మనం ఏమైతే ఈ లోకంలో కోల్పోయాము ఏమైతే ఈ లోకంలో మనం పోగొట్టుకున్నాం వాటన్నింటిని తిరిగి మనకు దేవుడు అక్కడ ఆ లోకంలో మనకి ఇస్తానంటున్నాడు పరలోకంలో మన కోసం సిద్ధపరిచాడు మనం తీసుకోవాల్సిన జీతం ఏమైనా ఉంటే అక్కడ తీసుకోవాలా మనం తీసుకోవాల్సిన ఫెలిస్ట్రేషన్స్ ఏమైనా అక్కడ జయించుకోవాలా ఒక కిరీటం మనం తెచ్చుకోవాలా నమ్మకం మరణం వరకు నమ్మకంగా ఉండు నీకు జీవి కిరీటమిత్తాను అన్నాడు మనం తీసుకోవాల్సిన జీవి కిరీటం ఆయన దగ్గర నుంచి మనం నమ్మకంతో ఉండి ఆయన దగ్గర నుంచి తెచ్చుకోవాలా తర్వాత ఆయన పనిచేయాలి ఆయన పని చేసి మనం జీవితాన్ని అక్కడ తెచ్చుకోవాలి బలా మంచుదాసులు అనిపించుకోవాలి ప్రతిదీ ఆయన దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలి ఈ లోకమైనటువంటి పరమైనటువంటి వస్త్రాలు మనం లేకపోయినా పర్వాలేదు కానీ ఆధ్యాత్మిక వస్త్రాలు దేవుడిచ్చేటువంటి వస్త్రాలు నీతి నీతి వస్త్రం కానీ రక్షణ వస్త్రం కానీ రకరకాల వస్త్రాలు దేవుడిచ్చే ప్రతి రక్షణ వస్త్రం మనం ఖచ్చితంగా కరిగి ఉండాలి ఈ లోకంలో ఉన్న వస్త్రాలు మనకు అవసరం లేదు ఈ లోకంలో ఉన్న ధనం మనకు అవసరం లేదు కానీ మన ధనము మనం సంపాదించుకోవాల్సినవన్నీ కూడా దేవుని కోసం దేవుని దగ్గర ఆ మనం సంపాదించుకోవాలి కాబట్టి ఈ శమల కాలంలో మనము బాగా ఏం తెచ్చుకుని వండుకు తిన్నాం ఏం తెచ్చుకొని ఏ లేదా ఏం కొనుక్కున్నాం ఏ విధంగా ఆ ఇంకా సంపాదిద్దాం అనే ఆలోచన కాదు కాని మనం ఎంత సంపాదించుకున్నా ఒక దినం వస్తే దాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వాళ్ళవి మనకి ఏమి పనికి రాదు మనం కష్టపడ్డ ఒక్కడు కూడా మన మన మన దగ్గర రాదు తీసుకొని వెళ్ళలేము కాబట్టి అదే మన ప్రయాస అదే మన కష్టం అదే మన ధను అక్కడ సమకూర్చుకుంటే ఏమవుతుందంటే దేవుడి దగ్గర సమకూర్చుతుంది అది సురక్షితంగా ఉంటుంది అది సంతోషాన్నిస్తుంది ఇక్కడ సంపాదించుకుంటే శాంతి ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు ఏముండో పరిగెత్తు పరిగెత్తుదు ఏ పని చేయాలి ఏ రూపాయి సంపాదించాలి అటు వెళదాం ఇటు వెళ్దాం అటు ఇటు అని చెప్పి దేవునికి దూరం అయిపోయి మన దాసుడికి కాసులకి దాసులు అయిపోతాం కాబట్టి అట్లా ఉండకూడదు అనేది దేవుని చిత్తం కాబట్టి ఈ లోకంలో ధనవంతుల గురించి దేవుడు చెప్తున్నాడు ఇంకా చూస్తే కిందకొస్తే చూడండి మీరు నీతిమంతుడైన వారిని శిక్షించి చంపుదురు అతడు మిమ్మల్ని ఎదిరింపడు పైగా వీళ్ళు ఏం చేస్తారంటే నీతిగా ఉండేవాడిని వాడి మీద ఏదో ఒక మాట ఏదో ఒక బురద వేసి వాడిని ఏం చేస్తారంటే ఇబ్బంది పెడుతూనే ఉంటారు కాబట్టి దీనికన్నా ముందు దేవుడు ఏం చెప్తున్నాడు ఇదిగో మీ మీదకు వచ్చే ఉపద్రవములను గుర్చి ప్రలాపించు మీ ధనము చెడిపోవును మీ వస్త్రములు చిమ్మటి కొట్టివేయను మీ బంగారము మీ వెండి తుప్పు వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని మీ శరీరములను తినివేయును అంత్య దినములందు ధనము ఈ రోజుల్లో చూడండి ఎవరు చూసినంత ముందు కష్టపడి పని చేస్తే భోజనం కోసం పనిచేసేవాళ్ళు కేవలం భోజనం కోసమే ఇంకా వేరే దానికి కాదు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే అసలు లేవడి బానిసత్వం ఉండేది ఈ లోకంలో ఈ రాజ్యాల్లో బానిసలుగా తీసుకొని వాళ్ళకి పని చేయించుకొని వాళ్ళ భోజనం పెట్టేవాళ్ళు అంతే ఇంకే వాళ్ళకి ఏమి కూ జీతాలు బత్యాలు ఏమి ఉండవు ఓటీదే ఉండవు వాడికి ఏమి టీఎలు డియలు ఏమి ఉండవు విపరీతంగా హింస పెట్టి వాడిని పని చేయించుకొని చేయించుకునేవాడు ఈ రోజుల్లో చక్కగా అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని పని చేసుకుంటా ఉండి చూడండి అదే మన దేవుడు చెప్తున్నాడు మీరు అంత్యదములందు అంత్యదములందు ధనము సమకూర్చుకుంటుంది చూడండి ఈ ధనాన్ని సమకూర్చుకునే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఏమవుతుంది ఇది తప్పని నేను చెప్పడం వాళ్ళు ఎంతో కష్టపడి అందరం సంపాదించుకోవాలనే ఆశ ఉంటుంది కానీ ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా అది మనకి అక్కరకు రాని సొమ్మే మనకి పనికిరాందే మనం సమకూర్చాల్సిన ధనం మనం సంపాదించుకోవాల్సిన ధనం ఏదైనా ఉంటే ఆ ధనం అనేది దేవుని కోసం దేవుని రాజ్యంలో మన ప్రయాస అనేది మన ప్రయత్నం అనేది దానికోసం చేయాలి అనేది దేవుని ఆశ దేవుని తలంపు లోకస్ వార్త అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూస్తే ఒకసారి లోక స్వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును ధనవంతుడు ఒకడును అతడు ఊద రంగు సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా లాజరు అని ఒక దరిద్రుడును వాడు కురుపులతో నిండిన వాడే ఇంటి వాకిట్ల పడి అతని బళ్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఆకలి తీర్చుకున్న గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రుమ్మున ఆనుకొని కొనిపోబడెను దనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రుమ్మున ఆనుకొని ఆజరను చూసి తండ్రి అయిన అబ్రహామ నా తన వేలి వేలి కొనను ముంచి నా నాలుకొన చల్లార్చుచుక్ ఆజరం పంపుమని పంపమని అని చూడండి ఇక్కడ ధనవంతుడు సంపాదించుకొని ఎంత సన్నని నార బట్టలు ఈ రోజు ఖరీదైన బట్టలు వేసుకొని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క లెనిన్ క్లాత్ ఒక్కొక్కటి మీటర్ వచ్చి ఏడు వరకు ఉందంట హైయెస్ట్ కాస్ట్ అట్లాంటి బట్టలు కట్టుకుని ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బాగానే ఉండి ఈ కరోనా దెబ్బతో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు ధనవంతులే బాగా ఉన్నవాళ్లే చనిపోతే వాళ్ళు చనిపోతే వాళ్ళ శవాలను కూడా బాడీలు కూడా ఎవరు చనిపోవడం అందరికీ సహజమైన అందరికీ మరణం అనేది వస్తుంది ఒకరోజు అందరం చనిపోతాం కానీ క్రీస్తుని ఎరగక స్వార్తను చెప్తే ఒప్పుకోక దాన్ని అంగీకరించక నువ్వు ఇక్కడ సమకూర్చుకున్నదేమో నీకు రాదు చనిపోయిన తర్వాత ఏమో దేవుని దగ్గరికి వెళ్ళావు ఎందుకంటే బ్రతికున్న దేవుని పట్టించుకోలేదు నువ్వు కాబట్టి నిన్ను దేవుడు పట్టించుకోడు ఈ రోజుల్లో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి ఈ విధంగానే ఉన్నారు చూడండి పాపం ఆ లాజర్ అనే అతనికి కురుపులు వచ్చి అతను తినడానికి అన్నం లేకపోయినా కూడా అతను కుక్కకు ఆహారం అయిపోయాడు అతను కురుపులను అవుతా ఉంది కుక్కొచ్చి అంత జీర్ణమైనటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఎవరు చూశాడు లాజర్నే చూశాడు లాజర్ ని దగ్గర తీసుకున్నాడు ఎందుకంటే అతను బతికినంత కాలం మంచిగానే బతికాడు దేవునికి యోగ్యకరంగానే బతికాడు కాబట్టి ఇక్కడ ఏంటి అని ధనవంతుల దగ్గర ఉండేటువంటి లోపాలు ఏంటి వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు వాళ్ళకి ఇక్కడ చూడండి ఇతను బ్రతికినంత కాలం కొంచెం కూడా ధనవంతుడైనవాడు బ్రతికినంత కాలం కొంచెం కూడా జాలి కరుణ కనికలం దయ ఇట్లాంటివి ఏమీ లేవు ఈ గుణగణాలన్నీ దేవుని డబ్బులున్న వాడి దగ్గర ఈ లక్షణాలు కనపడు డబ్బులుంటే గనక తెలియవు దేవుణ్ణి ప్రేమించడు కాబట్టి ఏం జరుగుతుంది కనీసం కొంచెమన్నా జాలి ఉంటే అయ్యో పాపం వాడు నా నేను తిన్నంగా కింద పొరపాటును పడితే దాన్ని తిని బాకలి ఎందుకు ఇదిగో ఈ భోజనం తీసుకెళ్లి తిను అని చెప్పి ఇచ్చుంటే అతని గురించి గొప్పగా దేవుడు చెప్పుకుంటే వాడాము ఎందుకంటే అనేక సార్లు దేవుడు చెప్పింది నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఎవరూ ఆహారం పెట్టలేదు నేను దప్పికి ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వలేదు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు ఎవరు వస్త్రాన్ని ఇవ్వలేదు నేను సెరసార్లో ఉంటే ఎవరూ పరామర్శించడానికి రాలేదంటే అయ్యా ఇవన్నీ నువ్వు ఎప్పుడున్నావయ్యా అని అడిగినప్పుడు ఇలాంటి వారికి మీరు చేస్తే నాకు చేసినట్టే అని అడిగాము అతను ఆ పేదవాడికి ఆకలితో ఉన్నప్పుడు ఈ ఆహారం పెట్టుంటే ఏమై ఉండేదంటే దేవుడు అతని గురించి చెప్పుకుంటే కానీ అతను చాలా అతను కొంచెం కూడా ఆ పిషినారితనంతో ఉండి తినకోకుండా ఆ కింద ఒక్క మొక్క కూడా పడేసి పడైనట్టుగా తింటా ఉంటే ఆ మొక్క కోసం ఎదురు చూసిన లాదరిని దేవుడు చూశాడు ఇతను ఆ పాతాళంలో ఉండి ఆ మంటలకు తాళలేక అరుస్తా ఉండి ఏలు ఒక్క చుక్కనన్నా నా నోటిని నువ్వు బతుకున్నప్పుడేమో ఆహారం పెట్టలేదు ఇప్పుడేమో నువ్వు పాతాళంలో ఉండి ఏలితో నీళ్లను ముంచి నాలికి మీద కొంచెం ఏమైనా బ్రతికుంటున్నావు కాబట్టి ఈ రోజు మనం క్రైస్తవ సంఘాలు ఆఖరిలో ఉండకూడని ఈ లక్షణాన్ని వాళ్ళ మనసుల్లోొని ఆధ్యాత్మిక స్థితిలో వాళ్ళు ధనవంతులు దేవుని దగ్గర ఈ లోకంలో సమకూర్చుకొని బిజీ షెడ్యూల్ ఉండిపోయి దేవుని పరిచర్ చేయలేకపోతున్నారు దేవుని పనిచేయలేకపోతున్నారు ఇంకొక మాట గలతీలకు రాసిన పత్రిక ఐదు పదిహేడు ఒకసారి చూస్తే గలతీలు రాసిన పత్రిక ఐదు పదిహేడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధిగా ఆపేక్షించుచున్నవి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయించో వాటిని చేయకుందురు చూడండి ఇక్కడేంటి ఈ రెండు రెండు ధృవాలు లాంటివి ఆత్మ అనేది ఈస్ట్ అయితే శరీరం వెస్ట్ ఇవి రెండు కలవు ఆత్మేమో దేవుని కోసం శోధి దేవుని మీద ప్రేమ కొద్ది దేవుని దగ్గరికి వెళ్లాలని గర్జిస్తూ ఉంటేనే శరీరమేమో ఈ లోకంలో సుఖాన్ని ఈ లోకంలో ఉన్న వాటి వైపు మనల్ని నాగుతూ ఉంటుంది ఎప్పుడు మన ఆత్మ బలంగా ఉంటుందో శరీర బలహీన అది ఏం చేస్తుందంటే ఆత్మ ఇట్లా ఇచ్చేట్లా ఉంటుంది ఆ విధంగా ఈరోజు క్రైస్తవులు మారాలి ఎందుకంటే దేవుడు మంచి మంచి ఆత్మనిచ్చాడు పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరికి ఇచ్చాడు బాప్తీస్ ముందుకున్న వాడికి ఆ పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తారంటే హృదయంలో ఉండి పని చేస్తూ ఉంటది నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నావు గద్దిస్తా ఉంటది ఏదైనా భారం కలుగుతుంది ఎవరు చూడగానే వారికి ఏదైనా సహాయం చేయాలి అని శరీరం ఏం చేస్తారంటే వాళ్ళకితే మనకేదో కొరవవుతుందేమో అన్నట్టుగా శరీరం ఆలోచిస్తుంది కానీ దేవుడు చెప్తున్నాడు ఈ రెండు రెండు ధృవాలంటే ఆత్మకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన ఆత్మను చావకుండా చూసుకోవాలి కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్న వాటి మీద మనం దృష్టి పెట్టుకోకుండా మనం దేని మీద దృష్టి పెట్టాలంటే దేవుని కోసం మనం నాలుగు ఆత్మలు సంపాదించేవారిలాగా దేవుని కోసం మనం దేవుని పరిచయం చేసేవారిలాగా దేవుని దగ్గర మనం జీతం తీసుకునేవారిలాగా దేవుని కోసమే శ్రంపడేవారు లాగా మనం రోజు పనిచేసి పనిచేసి పనిచేసి ఈ లోకంలో మనం ఏమి తీసుకోలేకపోవచ్చు కానీ దేవుడి దగ్గర కౌంట్ అవుతూ ఉంటది మనం ఎంత పనిచేసాము ఎంత జీతం మన కోసం దేవుడించాడు అక్కడ మన జీతాన్ని దాచుకునేవారిగా ఆ బ్యాంకు లో దాచుకునేవారిగా మన దేవుడు ఆశీర్వదించాలి ఆకరిగా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగు ఇరవై చూసి వాక్యాన్ని ముగించుకున్నాం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచనం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తావృతి అందు నూతన పంచబడిన వారై నీతియుదార్థమైన భక్తిగల దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం తనములో ఏమి లేదు గాని మనం నవీన స్వభావం దేవుని పోలికతో మనం నవీన స్వభావాన్ని దేవుని పోలికతో అంటే ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ దేవుని దగ్గర నుంచి గుణగా ముఖ్యంగా ప్రేమ ఎదుట మనకి ఎన్నున్నా సరే ప్రేమ గనకలు అర్థం అయిపోతే ప్రేమ గనక లేకపోతే వీరమే మన దేవుడి దగ్గర అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన మరణం అయిపోయేంత వరకు ఆయన అంత హింస పెట్టినా అంత కొట్టినా సిలివేసినా చంపినా చనిపోయాడో లేదో చూద్దాం అని చెప్పి చనిపోయేంత వరకు అవసరమైతే హింసించారు ఇంకా మరిచుకుంటే ఉద్దేశంతో చనిపోయే లేదో చూడటానికి ప్రక్కలో బలిపోటు పొడిసినప్పటికీ కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీరు తెలివిగా వీళ్ళు క్షమించమని అన్నాడు కానీ వీళ్ళందరిని శిక్షించమని గాని ఇంకా ఏ పని కాని మన పాటును కూడా కోపం అనేది కూడా రాలేదు వీళ్ళు తెలియకే చేస్తున్నారు అదే మనం అయితే సహించగలుగుతామా చిన్న అబద్ధం ఏదైనా చెప్తే రెండోసారి నమ్ము మనిషిని వాటి దగ్గర రానీయం అబద్ధం కన్నా మోసం కన్నా ఘోరం మనిషిని హింస పెట్టి చంపిన దాకా చేసుకొచ్చారు వాళ్ళు కానీ దేవుడు వాళ్ళని ఏమీ అనలేదు వాళ్ళని ఎటువంటి మాట వాళ్ళని అనలేదు కాని అలాంటి గుణగానం ఉండాలి నవీన స్వభావమై దేవుని స్వరూపం తర్వాత ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి ఏ రోజు మన పాపాన్ని అంటుకోవడానికి వీల్లేదు మనం అంటకూడదు పాపం రోజు కష్టపడి ఆరు గంటలో ఏడు గంటలో మనం మన పనిలో బిజీగా ఉంటాం కానీ అదే ఆరు గంటల కనీసం మూడు గంటల దేవునికోసం మనం కూర్చొని ప్రార్థన చేయలేము ముఖ్యంగా నాకున్న బలహీనత ఏంటంటే నేను ఒక్కడనే ఏ పని చేయలేను నాకు ఏదైనా సహవాసం కావాలి నాకు ఆశ అయితే ఉంది తోడు లేక ఒక సహవాసం లేక నేను దేవుడులో బలపడలేకపోతున్నా నా సొంత నా సొంత విషయం అయితే కానీ మనం ఏంటంటే ఈ రోజు మనకు కావాల్సింది ఏంటంటే వాటి విడిచిపెట్టాలి లోపల శరీర సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక స్థితి మనం పరిగెత్తేవారిగా ఉండాలి మన ధనం సమకూర్చుకోవాల్సింది ఆధ్యాత్మికంగా పైన వాటిని కింద వాటిని మనం ఎత్తుకోకుండా పైన వాటిని పట్టుకొని వాటి కోసం ప్రయాసపడి ఆ విధంగా మనం సంపాదించుకున్న ఆ విధంగా దేవుని చిత్రంలో మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాం గాక దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాకేని ప్రార్థన పరిశుద్ధ పరిశుద్ధి ప్రేమ కలిగిన అయినా జీవం కలిగిన అయినా జీవన ప్రతి నీ నామానికి ఎంతో వందనాలు తెలుస్తూ త్రా ప్రభావినా ఐదో ప్రభా అయా ఈ లోకంలో ప్రభా మేము ప్రయాసపడుతున్నాం ప్రభా మా ప్రయాసం అంత వ్యర్థం అవుతుంది కానీ ప్రభా అయా నీ అయా పడేవారు లాగా నాలుగు ఆత్మలు మేము రక్షించేవారిగా అయా నీ పరిచయ చేసేవారులాగా అయా అనుక్షణ ప్రభా నీవి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని ఆత్మఫలాన్ని పొందుకునేవారులాగా ప్రభావి మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థించాను ప్రభా వాక్యాసారంగా వింటున్నాం గాని జీవించలేకపోతున్నాం ప్రభా ఆ వాక్యాన్ని మన జీవితంలో పెట్టుకొని మంచి వాక్యం దేవుడు దేవుడు మనతో ఈ రోజు మాట్లాడండి అలలియా సరే ఒక్కొక్కరిగా మనం ప్రార్థన చేసి ఈ శసాన్ని గురించుకున్నాం మనం ప్రార్థనలో పాల్గొంటు మీకు మహోన్నతనాలు దర్శన కాలం అంతా సురక్షితంగా కాపాడి సచివులంత వదనాలు సమస్య నుంచి మధ్య వేళ కల్పించిన అవును నేను దాన్ని మీకు ఎంత వదనాలి ఆ యొక్క కల్వరి శిలిలో ప్రభావ పాపంలో శాపంలో రోగంలో వ్యసనం మీరు భరించినారని దేశ నేను పని ఇదిలను నేను ఆ చేసి మమ్మల్ని రక్షించుకున్నారు మా యొక్క పాపం నుంచి వేళ కల్పించినారు మా యొక్క శాపం నుంచి వేళ కల్పించినారు మా యొక్క రోగం నుంచి మాకు కొత్తగా కల్పించినారు మా యొక్క వ్యసనాలు చెడు అలవాటు నుంచి వేళ కల్పించినారు నేను మీ అందుకని ఎదుగుదల మీ యొక్క అశుధాత్మ అభిషేకం అనుగ్రంచినారు కృపారులు అనుగురించినారు అవును నేను ఆత్మ ఫలాలు అనుగురించినారు దాన్ని బట్టి మీకు ఎంతో బాగా నష్టాలు కల్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ మీకే చెల్లిన వ్యాకరణాలు ఈ యొక్క దినం నేను ఇంతలాగా నేను కనపరిచలాగా మీరు అనుగురించుకునే అవకాశం బట్టి మీకు ఎంతమంది చూడలేదు కొంతమంది తగ్గలేదు తర్వాలో అధికంగా జీవిస్తున్నట్లయినాలు తర్వా అన్ని జీవిస్తున్నా తల్లి మళ్ళీ మీరు మాకు మంచి అవకాశం ఇచ్చారు మీ తల్లి గడుపులాగా మీకు ఎంతో బాగుంది అవకాశాలకి దూరంలో కొన్ని కొంతమంది జ్ఞాపకం చేస్తున్నారు మీరు కూడా వారితో పాన వారి మీద ఉంటాయి వారిలో సంబంధమైన విషయాల పట్ల కలిగి జీవించాలని తర్లోకానికి సంబంధమైన బోధలో మేము ఆసక్తి కలుగుండాలి అప్పుడు తర్లోక రాజ్యానికి ఏంటి మీరు చూపిస్తా ఉన్నారు కొంతకాలం మంచి మాకు నేను అది ఎక్కడ మీ మధ్యలోనే ఉందన్నారు కాబట్టి క్రైస్తవ సంఘం గురించి నేర్చుకోమన్నారు క్రైస్తవులు ఏ రీతిగా జీవించబోతారో వాటి సంబంధించిన విషయాలు నిమన్నారు నేను భూ కాకుండా ప్రభావా యొక్క తిరుమల తర్లోకానికి సంబంధించినవి లేక తిరుమల ఏ రీతి నడిపించాలని హెచ్చరించాలని ధనవంతుల గురించి మాత్రం మరియు రోజు అందుకండి రక్షింపబడ్డ వారికి మీశ్వర్యవంతులు చేస్తాను చంద్ర వాక్యం తర్వాత అవి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అండి రక్షణ అనుభవం లేని ధనవంతులు స్వార్థ పరులు తండ్రి ఎంతో అపేక్ష కలిపి తన వాళ్ళ సుఖానుభవాన్ని గురించి ఆశిస్తాండిపడ్డ తండ్రి దాన్ని పంచుకోవాలి తల్లితాన్ని ఆశిస్తా ఉంటారు తండ్రి ప్రతి పంచుకోవడంలో ఎంతగానో ఆనందిస్తా ఉంటారు అక్కడ రక్షణ అనుభవం దండవంతులుగా మమ్మల్ని తయారు చేయాలని ప్రారంభిస్తుంది కాంప్రమైజ్ కాకుండా తండ్రి మీ నీతి సత్యాన్ని ప్రకటించాల ఎందుకంటే సెక్యులర్ జాబ్ అంటే లేదు అనేది అనేక పర్యాలు మాకు చూపించినారు బిల్ ప్రతిదీ మీ నుంచి సమస్తం మీ నుంచి మేము పొందుకున్నాం మాకున్నీ మీచ్చినవి ప్రోగ్రా కష్టపడి సంపాదించుకునే ఒక్కటి గుడి లోకంలో దాన్ని బట్టి మీకు లోపం ప్రతి ధ్యానంగా మొదలుకోవాలన్నా సమస్య మేము చెప్పి పొందుకుంటున్నాం నేను అవును నేను దాని బట్టి మీకు ఎంతో బాగు కాంప్రమైజ్ కాకుండా పరిశుద్ధాన్ని జీవించాలి అండి ఈ లోకంపై సార్ సమాధాన పడకుండా కానీ ఈ లోకంపై లేదు మీరు మేము ఈ లోకీ కాదని అనుకోవాలి కాబట్టి ఏ రీతిగా జీవించాలని మీరు మాకు మార్గం మీరు కొన్ని కర్తవ్యాలు అప్పగించినారు వాటిని నెరవేర్చుకోవాలి కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా సాంఘిక పరంగా ఆత్మీయ ముగించుకోవాలాం ఎందుకంటే ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన మీరు కూడా విశ్వసిస్తున్నాం విశ్వసిస్తున్నాం నేను మాకు దుర్ సాక్ష్యం ఇచ్చినారు మా ప్రార్థన మీరు విన్నారు దాన్ని బట్టి మీకు అన్నాడు వాళ్ళని అనుమానాలు పెరిగించండి సంపూర్ణంగా మీరు ఆరపడి మీద పొలాలను సహాపడండి ఓ ప్రభా ప్రణాళికల్లో కొనసాగాలని సహపడండి కేంద్ర ప్రభావం కలిసి పౌరుషం కలిగి ప్రకటించాలా అదే మీ చింత అర్పించాలా ఇంటి వారిని ఆచరించండి ప్రాణంలో పాల్గొన్న వారిని ఆచరించండి వాటిని అర్థం చేసుకుని అంత రకాలుగా మేము జీవించాలా అటువంటి అర్థం అయ్యే శక్తిని మీరు తప్ప ఎవరు మాకు అనుగ్రహించారు అక్కడికి ఉదాహరణ శబ్దం కుటుంబం పోషించుకోవాలా ప్రభావా పోషించాలా నేను కాపర్లను పోషించాల పోషించేవాడిని మీరే తెలుసు కానీ మీరు మనుషుల ధరనే దాన్ని నెరవేరుతారని మాకు తెలుసు కాబట్టి దాని పట్ల మేము జాగ్రత్త వహించి ముందు పోలాలని సహాయపడని ఈ దినమంతా మీకు నడిపించి మీరు మిగతాందని మీకు సూత్రం ప్రభావ పరిశుద్ధంగా గొప్పదేవ సరశక్తి సంపూర్ణ మహోన్నత మహిమ స్వరూపకు తండ్రి పరిశుద్ధి గొప్పదేవ్రభతనమైన ప్రభావ దాన్ని బట్టి నీకు వన్నానుభా నీకే కృపగతాశలు అర్పించుకోవటం గొప్ప దేవ మీరు వాళ్ళు మాత్రం మాట్లాడనారు ప్రభావ నీకు వన్నాలేసా గొప్ప దేవ నా ప్రభా ఈ లోకంలో ప్రభావ ఎంతో ప్రయాసవైనా గానీ ప్రభా అది మనుషుల గాలికి ప్రయాస పడినట్టే ఉంది కానీ ప్రభావ అసలైన ప్రయాసం దేనికి సంబంధించిన ప్రభుత్వ చూపించినారు ఓ ప్రభా ఆయన ఈసూప్రభ నా తండ్రి ఇక ఈ పూ సంబంధం వాటిని మనసు పెట్టుకోకున్న ప్రభావ పర్లోకి సంబంధించిన మనసు పెట్టుకోవాలి ప్రభా అయినా ఈస లో ప్రభావి సమస్య మీరు సమకూరిస్తానని మాకు వాగ్దాం చేసినాయినా మొదట నా నీతి నిరాజ్యం వెతుక్కమన్నారు ప్రభా కాబట్టి ప్రభావ నీకు నీతి నిరాజ్యం మొదటలాగా మీకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తర్వాత మీతో మీరు మాకు అనుకరిస్తున్నారు ప్రభావ కానీ ఈరోజు ఆ లేదు ప్రభావ ఆయన ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం ఎంతవైనా ప్రయాసపడుతున్నాం కానీ ఏ ప్రయాసం పడినా అది వెదమే ప్రభావ గాలి కొట్టుకు వెంట పోతుంది గానీ అసలైన ప్రయాసం మేము పడతలేం ప్రభావి లోకంలో ప్రభా కనికరించమని ప్రాధిష్టం క్షమించమని ప్రాదిష్టమైన సంపూర్ణ ప్రభావైనా అతని పరలోకమైన విషయాలు మేము ప్రయత్న పడాలా ప్రభావ ఎన్ని మంది విషయాలు మా కొరకు ఒక మర్మంగా మీరు పెట్టినారు ప్రభా వాటి అన్నిటి మేము తెలుసుకుని మా చీతలని అవలంబించుకుని ఈశ్వ ప్రభావ తల్లి ఆత్మీయమైన ఆశీర్వాదం అయినప్పుడు ప్రభ మీరు మా జ్ఞాపం చేస్తున్నారు ప్రభా ఒక మనుషులు ప్రభావ నుంచి పాప నుంచి వేల ఆశీర్వాదం అని మీ వాక్యం చెప్తున్న ప్రభావ కాబట్టి లోకంలో ప్రభావ అసలు ఆశీర్వాదం పాప చీతి నుంచి వేదలు పొందటే రక్షణ అసలైన ఆశీర్వాదం ప్రభావ మీ వాక్యం చెప్తున్న ప్రభావ కాబట్టి లోకంలో ఇక సత్యం ప్రతి బిడ తెలుసుకోవాలి ప్రభావేవాళ్ళు అనుకున్న ప్రతి బిడలో ఆశీర్దింపబడిన వాళ్ళే ప్రభావ ఎందుకంటే వాక్య కూడా చెప్తున్న ప్రభావ నీతి మంత్రులు గొప్ప ధననిధని మీ వాక్యం చెప్తుంది ఒక సామెతల గణంలో ప్రభా అయినా ఆత్మీయంగా మేము అర్థం చేసుకున్నాం ప్రభావ విషయం ప్రభావ అయినా ఈసూ ప్రభావ తండ్రికే వందా ప్రభా ప్రతిదీ ప్రభా అయినా మేము ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని అన్నిటిని ప్రకటించాలని సహాయపడండి ఎంతో మంది ఈ లోకంలో నశించిపోతున్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి ప్రభావ కన్నీటి ప్రార్థన చేయాలా నా దేవ ఇసు విజ్ఞాపన ప్రార్థన చేయాలా ప్రభా అయినా ఈసు ప్రభావ సమయం దొరికిన కొలది ప్రభావం అన్ని వేళలో ప్రార్థించాలా అన్ని వేలలో ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ తన ఎలాంటి బిడలు మమ్మల్ని తయారు చేయడం ప్రభావ ప్రతి ఆటంకాలు కుట్టివేండి ప్రభావ ప్రతి బలహీతలు కుట్టివేండి ప్రభా మీరే మార్గం సర్వం చేసి నడిపించుకోవాలని ప్రాజెక్ట్ ఇష్టమైన గొప్ప దేవ యసు తండ్రినికే వంద ప్రభా మీ ప్రభావ అది ఈశ్వ్రభ అంతా విధిగా జీవిస్తున్నాయి మనుషుల ప్రవ అంతా అనుకుంటున్నారు అన్ని నడుస్తున్నాయి అన్ని చేస్తున్నాయి అంత ఏం కాదు అంత నిమ్మలంగా ఉంది అనుకుంటున్నారు కానీ ప్రభావ ఆయన ఈశ్వయక్షణ ప్రభావ ఉపద్రవం లోకం మీద రాకపోతే మనుషులు కరించని ఉన్నారు ప్రభావ కనికరించిన ప్రభావ ఈ విషయాలు అర్థం చేసుకోలే ప్రతి సంఘానికి ప్రభావ మీరు సిద్ధపరచడం ప్రాదిష్టమైన ఓ ప్రభావ సంఘాల ద్వారా ప్రభావ అనేకులు విస్తరించాలని స్వార్థ ప్రభావ అనేకులు ప్రభావ మీరు రక్షణ ప్రాణాలకు రావాల ప్రభావ అలాంటి ప్రయాసంలో మేము ఉపలవ సాయపడండి నా దేవ నా అదే ప్రతి దశలో ప్రభావ మీకు అంగీకారంగా మేము పరిశుద్ధంగా మేము జీవించాల ప్రభావ దేని విషయంలో కానీ ప్రభావ మేము కాంప్రమైజ్ రాకున్న ప్రభావ దశలో ప్రభావం మీ వాక్యానికి అనుగుణంగా ఒక ప్రభు యార్థంగా నీతిగా అనుసరించి మేము నడుచుకోవాల ప్రభావా నా దాని బిడలుగా మమ్మల్ని తయారు చేయండి పరిశుద్ధంగా మేము మీరు జీవించలాగా అనేక ప్రభావం చెంత నటించే నడిపించిన ప్రాధిష్టమైన గొప్ప దేవాస్తుభ తన యొక్క వైరస్ బాధ్యత నుంచి మేము ప్రతి బిడల్ తాకని ప్రభుత్వ స్వస్థపచ్చిన ఒక వైరస్ మీరు గర్దించని ప్రతి బిడల్ని అయినా వాళ్ళ జీతాలు ప్రతి బిడ మీరు ఆకర్షించుకోవడం ప్రాధిష్టమైన గొప్ప దేవ మరణ దశలుంటుంది ప్రభు ఎంతో మంది ఉన్నారైన కనికరించదిష్టమైన రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎంతో మంది చనిపోతున్నారైనా గొప్పగల దేవ ఈభ మీరు ఓ ఆ కలుసులు మీ కాచిన రక్తం ద్వారా ప్రతి పాపం కలిగే శక్తి ఉంది ప్రభావ ఆ సిరికృతి మీరు పొందారు ప్రభావ ఈ లోకంలోనైనా ఆయన ఈశ్వ పత్తి బిడ సత్యం తెలుసుకోవాలి బిడికా చెవులకు పోవాల చివరి దశ ఉందగానే ప్రభా ఏదో ఒక రీతిగా ప్రభావ మీ బిడ్డల ద్వారా పలు సువార్థ ప్రకటించబడాలా వాళ్ళ జీవితాలు చివరిగా సమర్పించుకోవాల మీ సన్నిధికి రావాలా ప్రభావ అట్లీస్ ఆ చివరి క్షణమైన మీరు మీరు నిజమైన తెలుసుకోవాలి మిమ్మల్ని స్వీకరించాల ప్రభావ అయినా ఇసు ప్రభావ తల్లి నీకు నీకే వందరాల ప్రభావ కనికరించమని ప్రార్థిష్టమైన నా దేవ నా ప్రభావ ఇసు ప్రభా తండ్రి నీకే వందాల ప్రభావ మీరు అక్కడ సంబంధించిన విషయాల ప్రభావ ప్రవచనాల ప్రభావ ఎన్నో విషయాలు ధ్యానించాలంటే జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రభావ మా జీవితంలో ఆలోచించడం ప్రకటించాలని సహాయపడమని ప్రార్థిష్టమైన ఇంకా రాని పెట్టుకుని ప్రభా నడిపించమని ప్రార్థిష్టమైన వాళ్ళ జీవితంలో మీరు బలపరచమని ప్రార్థిస్త ఆత్మీయ సంపూర్ణంగా మీరు ఎటువంటి సాయపడండి ఓ ప్రభు నా తల్లి మీరు సంపూర్ణ మీరు తయారు కావాలా మీరు ఓ ప్రభావ తండ్రి నీకే వంద ప్రభావ నీకు పోలిక రూపంపాల ప్రభ ప్రతి క్షణం ప్రభావ ప్రభావ మీ మిమ్మల్ని పోలి మేము నచ్చుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ దేవ్రవానికి సెక్యులర్ ఫీల్ లో ప్రభావ ఈ లోకంలో ప్రభావం దేని విషయంలో కానీ ప్రభావ ఎలాంటి శోధనలు అప్రద్ధిలో మేము పాడుకున్న ప్రతి క్షణం ప్రభావం జాగ్రత్తగా మేము జీవించాలా పరిశుద్ధంగా మీరు సహాయ ప్రభుత్వం అడుగు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఒక ఏదో ఒక రీతిగా దృష్టి పొందే అవకాశం ఇవ్వకుండా ప్రభు ప్రతి క్షణం ప్రభావ మేము జాగ్రత్తగా మీకు కొన్ని జీవించాలని సహాయపడం ప్రభావానికి వనాలి ప్రభావ ప్రతి బిడ్డని పాటి స్వస్థ పచ్చుకొని ప్రార్థమ ప్రార్థన సరి విశ్వరిస్తున్నాం ప్రభావ ఇష్ట ప్రభావానికి వన్నాను ప్రభావా ప్రతి కుటుంబం ఇక ఫీల్డ్ ఉన్న ప్రభావం ఇక ఆరదలు ఉన్న ప్రతి కుటుంబాల మీరు జ్ఞాపకం చేసుకోని ప్రభు రాను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబం మీరు బలపరి ప్రభావం గొప్ప సాక్షులుగా లేని తన అదిష్టమైన నా దేవనా ప్రభావ మీరు అక్కడ పర్యంతరం ప్రభు అంతమరకు ప్రభావ మీ రక్షణ ప్రాంగ సహించాలా అన్నిటికీ మీ చెడ్డకు నడిపించాలా ప్రభావ ప్రభావం ఆత్మల భారం కలిగి ఆత్మ సంపాదించే జాలాలు మమ్మల్ని తయారు చేయడం ప్రభావ ఓ ప్రభావ ఈ లోకంలో సమస్య నియమా అనుగరిస్తున్నా కానీ మేము మనుషులు పట్టి జాలాలుగా చేస్తున్నారు ప్రభు శిష్యులు చేస్తున్నారు వాళ్ళ మనుషులు పట్టి జాలాలుగా చేసిన ప్రభావ ఎంతో ఆత్మల మీద నడిపించినారు కాబట్టి చివరి కల మేము కూడా ప్రభావం ఎంతో మంది మీకు సంది అలాంటి ప్రయాసం పడాలి ఈ లోపల మేము ప్రవా అలాంటి ప్రయాసాలు నడిపించి మీరు మనం సిద్ధపరిచి నడిపించే ప్రవా మీరు ఆకూడదు మళ్ళీ అందరూ సిద్ధపరచుకోమని త్వరలో రాయన్న ఏసుక్రీత పరిశుద్ధం నామం ప్రార్థిస్తున్నాం తండ్రి బాష కలిగిన మహోన్నత సమయానికి తెలిసిందంటే మీకు బంధనాలు దేవతల మంచి దేవతను ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంది మమ్మల్ని బలంగా ప్రార్థిస్తున్నాం ఇవాళ అనేక రాష్ట్రంలో రావాలని అండి ఎవరున్నారు దేవుడి గుడి కనిపిస్తున్న ప్రతి ఒక్కరి గుడి నేతాన్ని వికొమని ప్రార్థిస్తాను దేవుతండి ప్రతి ఒక్కరిని విశ్వరమని ప్రార్థిస్తుంది ప్రతి ఒక్కరిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాయి దేవతని బిడ్జల కుటుంబాలను దేవతండి అనేక కుటుంబాలే అనారోగ్య పద్ధతి ఎవరైతే వాళ్ళందరినీ కలుగులుగా థ్యాంక్ యూ కుటుంబాలలో జాగ్రత్త రక్షించమని ప్రార్థిస్తుంది సహాయం ధరించడం ఇవ్వం సమంది ఏమిటండి మీ నుంచి ఏమీ మీరు పరచలేము ఆయన పరిశుభ్ర నామే దగ్గర మీరు సహాయం ధరించండి ఆయన ఏ బిడ్డల గురణ చేరవు బిడ్డల కుటుంబాలు అన్ని కుటుంబాలు మీరే రక్షించి ఖర్చు కాపాడతాను ఆయన ప్రసిద్ధ నామంలో విశ్వాసం నమ్మకం విశ్వాసం నుంచి అద్భుత కార్యం చూస్తానని వాగ్దానం చేస్తాను బలపర్చున్నాయన బిడ్డలు వెళ్తున్న ప్రతి తర్వాత తోడుగా ఉండి నడిపించండి దేవతండి వాళ్ళ యొక్క ప్రమాదాలను దేవత అండి ఎక్కడికి వెళ్ళి మీరే రక్షించి ఖర్చు కాపాడమని ప్రార్థిస్తుంది రావాలన్నాను రక్షణించేవనైతే మనం ప్రార్థిస్తున్నాను దేవత ప్రార్థిస్తున్నాను బలపరచం మా తల పొలం తీసుకెళ్ళి తల పొల స్పోయి మాకు సహాయమని ప్రార్థిస్తున్నాను బాలయకరం ఏదైనా ఒప్పుకొని విడిచిపెట్ట సహాయం రాధిస్తున్నాడు ఫలించమని తీసుకు వందే ప్రతి ఒక్కడికి సమాధానపరచండి వాక్యం తిని ప్రతి ఒక్కరు సహోదాన్ని జీవించి ఆశీర్వదించండి కుటుంబాలను దేవతను పిల్లలను దేవతని జాషోభద్రాలు చిన్నారు విశ్వం ప్రార్థిస్తున్నాం దేవతని ప్రతి స్పష్టత కలుగు వల్ల కుటుంబానికి దేవత చోడగా ఉండి నడిపించుకుని ప్రార్థిస్తున్నాం దేవతని ప్రతి ఒక్కరు పిడ్డను జీవించి ఆశీర్వదించండి విశ్వాసంలో బలపరిచి మీరే మధ్యమలంతము దేవండి బయటకు పిల్లలు గడికే ఆనందించే విశ్వాసంలో బలపరిచి మీరే మధ్యమలంతము ఏంటే చెల్లించుకుంటానికి చెల్లించుకుంటున్నా తండ్రి ప్రేమించిల్ని కొన్ని అయ్యా కడిగి నమ్మకం అయ్యా నమ్మకాలు తండ్రి తెలుగు కార్యం నా ప్రకృతి ఆచరించుకుంటున్నారు ప్రేమించాలి ప్రేమించడానికి అయ్యా మీకు అయినాకుండా ఆచరించుకుంటాను రెండు తెలుసుకున్నాను ఏ పాటు కనిపించలేదు ఆచరించుకుంటాను అయ్యా తండ్రి సంతోషపడుతుంద్రీ అయ్యా నమ్మకం అయ్యాడి రాజాగన్ అయ్యా అయ్యా నేర్పెట్టినటువంటి అవినీతి నమ్మకం నేర్చుకున్నటువంటి కార్యం అంటే అయ్యా నమ్మకాలి అయ్యా ప్రేమ ఆశ్చర్యకర అయ్యా నమ్మకం ఏంటంటే మా జీవితాల్లో క్రీస్తు వస్తున్నటువంటి వారి వారి జీవితాల్లో కుటుంబాల్లో తండ్రి మీకు ఆయన భూమి మాదిరి క్రీస్తు వేరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన క్రీస్తుల మమ్మల్ని వాడినం ఏంటంటే రాజకీయ జీవితాలు ఎంత అయినా నమ్మక రెండు తండ్రి అయ్యా యొక్క కర్ణ వ్యాధి చేసి లక్షల మంది కోట్ల మంది దేవ అయ్యాధి ఇష్ట అయ్యా నమ్కుంటే ఆర్థిక నమ్ము ఎంతే అయ్యా నమ్మకం వెంటే నష్టపోయిన కొంచెం పెట్టి దేవాలను సంతోషించుకుని చిత్ర ఉండగా అయ్యాపడుతుంది అయ్యా సాయం చేస్తారు అయ్యా కృతమైన దేవాహ్రేం కలికండి మీ నమత్వానికి ప్రేమకి నీకు ఆచరించుకుంటున్నాను మనం గురించిన కృపకా ఇటువరకు సాయం తీసుకున్న కృపకాలు నాకు ఏదైతే ఇస్తున్నాము తండ్రి రామోన్న సర్వోన్నతున్న సమయం తీరు సమయాన్ని బట్టి చెల్లించుకుంటున్నాను తండ్రి ఆయన నీ నామైన ఇక్కడ ఇద్దరు ముగ్గురుంటే వారి మధ్యన ఉంటున్నాను థ్యాంక్ యూ ఇచ్చిన అవకాశాన్ని మహిమకరకంగా మిమ్మల్ని సంతృప్తి పరిచే వారంగా మిమ్మల్ని చిత్తమును జరిగించే వారంగా ఉండటం సాయం చేయండి తండ్రి చీక్కట్లో నుంచి మమ్మల్ని అందరిని వెలుగులోకి నడిపించినదివా నైనా మిమ్మల్ని మహిమ మా జీవితంలో తండ్రి సజీవ యాగముగా మీకు సమర్పించుకునే తట్టుగా నడుచుకున్న ఏకులు ఎదుట మాదిరికరకంగా నిలుపుకున్నకు సాయం చేయండి తండ్రి ప్రభావ విద్య విధబడిన వాక్యాన్ని నాయన ఫలింప చెయ్యండి తండ్రి కోవిడ్ బాధితుల గురించి ప్రార్థిస్తుండడం సాయం చేయండి ప్రభావి అనేకులు నైనా స్వస్థపడి ఉన్నారు తండ్రి వారి నాయన ఎందు నిమిత్తం స్వస్థపడి పరచబడి ఉన్నారో వారు తెలుసుకుని రక్షణలోకి వచ్చేటప్పుడు సాయం చేయండి ప్రభావిరైతే ఇంకా డెత్ బెడ్ మీద ఉన్నారో తండ్రి వారు రక్షింపబడుటకు సాయం చేయండి చనిపోయిన వారి గృహాలను దర్శించండి నాయన వారికి కూడా రక్షణ దయచేయండి మా మధ్యలో అనేక మంది సేవకులు మరణించి ఉన్నారు తండ్రి కోవిడ్ ద్వారా వారికి కూడా నాయన ఆదరణను ధైర్యమును మీ తోడుపాటును ఆ సంఘాలకు నడిపించండి అదే విధంగా రైతులను బట్టి వరదలు వర్షాల వల్ల తండ్రి అనేకలు నష్టపోయి ఉంటున్నారు వారికి రెండంతల ఫలితం కూడా ఇచ్చేయండి ప్రభా వాళ్ళకి ఆధారం నైనా నైనా మీరే ఉండండి ప్రభా పరిపూర్ణ రక్షణలకి నడిపించండి తండ్రి ఏఎంఎస్ ఈమెయిల్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా నైనా యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలండి టీవీల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభాయ ఈ సో వినిచున్న వారందరూ రక్షింపూడటకు సాయం చేయండి సత్యము ఇంకా సాయం చేయండి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రసిక్యూషన్ బట్టి నైనా ప్రార్థిస్తున్నాం మీ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభావం ధైర్యము ఇచ్చేయండి ప్రభు విస్తృతంగా సేవ జరుగుటకు సాయం చేయండి ప్రభు కొండ ప్రాంతాలలో అడవులలో నైనా మారుమూల గ్రామాలలో తండ్రి ప్రభ ఏ తండ్రి ప్రభా ఏ కనీసము నాలెడ్జ్ ప్రాంతాలలో అక్కడ జరుగుతుంది తండ్రి ప్రభా సేవకులకి చెప్పులు ఆహారం తండ్రి వస్త్రములు సరిగా లేకుండా చేస్తున్న మీ బిడ్డల్ని ఇంకనూ బలపరచండి వారికి ఇంకనూ ధైర్యం దాయిచ్చండి ఇంకనూ భారములు దాయిచ్చు ఆయన మేము కూడా వారి వాళ్ళ ప్రకటించే వారంలో ఉండటం మాకు కూడా ప్రసవ వేదన కల భారములు బలపరచండి నాయన గ్యాస్వాన్ని ముట్టండి సంపూర్ణ స్వస్థత దాయించండి కుటుంబంలో ధైర్యము నింపండి తండ్రి గొప్ప కార్యాలయంగా చేయండి మిల్లి అంటే స్వస్థపరచండి ప్రభ నాయన ముట్టి తండ్రి ప్రభా ఆ తండ్రి షోల్డర్ పెయిన్ నుంచి సంపూర్ణ విడుదల దాచేయండి ఉన్న ఇన్ఫెక్షన్లు అన్నిటి నుంచి విడుదల దాయి నాయన శ్యామ్ అన్న వాళ్ళ అమ్మగారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాను ఎఫ్రామ్ అన్న వాళ్ళ బట్టి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారిని సంపూర్ణ ఆరోగ్యంగా నిలబెట్టండి ప్రభా స్వస్థత ఇచ్చండి అభిరం బ్రదర్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఆయనకి రక్షణతో పాటు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి కార్యాలను చేయండి తండ్రి విక్రమ్ బ్రదర్ కృష్ణ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం వారికి సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ రక్షణను ఇచ్చండి ప్రభా తోడుగా నిడలు బలపరచండి శంకర్ గారిని వెంకటేష్ గారిని బట్టి మీకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా నాయన వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రభా ముఖ్యంగా రక్షణ కావాల్సిన మార్గములను ఓపెన్ చేయండి ప్రభావిత వారు విని అది గట్టిగా పట్టుకున్నట్టు సహాయం చేయండి ప్రభు గొప్ప కార్యాలను చేయండి తోడుగా నీడగా ఉండండి టీమ్ ఉన్న ప్రతి సభ్యుని మీ చేతులకు కప్పజెప్తుంటున్నాం ఆశీర్వదించి దీవించి సంపూర్ణ ఆరోగ్యం వలన దయచేయండి ఇంకా నువ్వు విస్తృతమైన సేవ విస్తారంగా ప్రకటించటకు సహాయం చేయమని రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోమని నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చేస్తూ మారక్షకుడు మా ప్రభు మీరు ఏసుక్రిస్తూ పరిశుద్ధనామని ప్రార్థిస్తూ అడిగి పెట్టున్నాము తండ్రి అందరూ అయితే చక్రతిచ్చేవుని దీవిన కుమారుని సహవాసం పవిత్రాత్ సకాలము మనకును ఇక్కడ చేయని ప్రతి ఒక్క సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడు చూడంకీ